సూత్రం ప్రభావ క్షితుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణ నీకు వందలు ఇస్తే గొప్ప ఈ ఘర్షణ కాలం అంతా ప్రవ మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్న ప్రభ దివారా మమ్మల్ని కాచి కాపాడి అయినా నూతన దినం మాకు అనుగ్రించినారు బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం దేవ నీకే కృతజ్ఞతాశలు చెల్లిస్తున్నాం దేవ సమస్త ఘనత మహిమ ప్రభావము మహా తేజిస్తు మహైశ్వర్యం ఇక యుగంలో నీకే కలుగు కాక హలలు యాలు యా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గొప్ప దేవ నా ప్రభావ దీని మీ ఎంతో మంది చూడలేకపోయిన ప్రభ మమ్మల్ని సజీవ్ లెక్కలో పెట్టుకున్న నీకు ఎంతో వందాలు ప్రభావ తివారాత్రు గొప్ప దేవుడు ప్రభావ ఈ యొక్క మధ్య కర్ణ సమయంలో మీ సన్నిధికి వచ్చినమైనా గొప్ప దేవ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఎవరికి లేని మీరు మాకు అనుగ్రహించడం నేను మీ పాదాల పేరుకి వచ్చిన ప్రభావ నేను మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మేము ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినామేనా మీరు ఆఖరి సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేడుతున్నాయి ప్రవ్వ ఓ ప్రవ్వాటానికి మేము అర్థం చేసుకునే ప్రవ్వా అనేకులు వాటిని అనుభవ కోరుకుని ప్రకటించాలా ఎంతో మంది ప్రభా రక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రభావ తిరిగి వాపసు వెళ్ళిపోతున్నారు నిన్న గొప్పదేవ అలాంటి కాలంలో మేము ఉంటున్నాం అనేకులు విశ్వాస భ్రష్టులకి ఆత్మ తేటగా చెప్తున్న వాక్యం చెప్తుంది ప్రవ్వ పేతు పత్రికలో కాబట్టి ప్రభ అలాంటి ఆత్మలు ప్రవతను ఎంతో మంది నశించిపోతుంది ఆ రీతిగా ప్రవ్వా వాళ్ళందరినీ ప్రభావ సత్యంలోకి మీరు నడిపించేలాగానే సహాయపడండి మమ్మల్ని హేతుడికి ప్రతి ఒక్కరికి ప్రభ సాత్వికంతో ప్రవ ప్రేమతో మీరు సమాధానం చెప్పులాగనే ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండేలాగా సాయపడండి మీరే మమ్మల్ని సిద్ధపరచండి బలపరిచి మీ మయమార్థమైన నడిపించమని ప్రాదిష్టం యారదాద మీరు ఆధిపత్యం అని మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగరించండి మారుదేలు సరి చేయని ప్రభావం వాళ్ళు ఇంకేమైనా బలహీతలుంటే కొట్టివేయని ప్రభావం మీరు బలపరచండి మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధతో నడిపించి మీరే మహింపందు ప్రార్థిష్టమైన పాటల ద్వారా మహింపందులు వాక్యం ద్వారా మాట్లాడి ఈ ఆరు అంతట్లో మీరే మాతో పాటు ఉండి ప్రభు ఆత్మచేతంలో నడిపించమని యేసు క్రీస్తు పరిషుద్ధ ప్రార్థిష్టాం తండ్రి ఆ మెయిన్ ప్రేమమయ ప్రభువా నిమ్ స్ంతు ప్రభువా నిమ్ స్ంతు ప్రభువా అనుదినము అనుక్షణము నిమ్ స్ంతు ప్రభువా నిమ్ స్ంతు ప్రభువా ేని నన్ను శ్రీ ప్రేమతో పిలచావు ప్రభువాగ్యాలేని నన్ను శ్రీ ప్రేమతో పిలచావు ప్రభువా నన్నంత గల ప్రేమీ చి నన్నంత గా ప్రేమీ చి ై విణాకై నిమ్ స్ంతు ప్రభువామ్ే స్ ప్రభువాదవాటనే నృదయా నేత ప్రభువా యవాకిత నీ బుణిల చేదయాన్ని తావో ప్రభువ హృదయం గనములోకి అరుదించి నావో హృదయం గనములోకి అరుదించి నావో డాకెంతో ఆనందమే నాకెంతో ఆనందమే ప్రేమయా ప్రభువా నిన్నేస్తును ప్రభువా నిన్నేస్తును ప్రభువా శోధనలు నన్ను చూటుకొనినా ఆ వేదనలు నన్ను అమలు కొనినా శోధనలు నన్ను చూటుకొనినా వేదనలను అమలుకొనినాధన రోదనా వేదనలు శోధన రోదనా వేదనలు నిన్నేస్తుంతులు ప్రభువా నిన్నేస్తుంతులు ప్రభువా ప్రేమ మయా ఏచు ప్రభువా నిన్నేస్తు ప్రభువా నిన్నేస్తు ప్రభువా అప్డే సునో నీవత కాలమంత నా సునీత నీవ కాలమంత ఎద ఎసుతో నడిచేదా ఏసుతో గడిపేదా పరమును చేరగానే నిల్లేదా పరమును చేరగనే వెళ్ళేదా ఆ నోకువలు సాగేదా నీ సాగేదా ఏసునితో నా జీవిత కాలమంతా సాగేదే సునితో నా జీవిత కాలమంతా వెనక చేత్రువు వెంటాడినను వెనక శత్రువు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చిన ముందు సముద్రము ఎదురొచ్చిన మోసేవలే సాగేదా నిసాగద సునితో నీవిత కాలమంత నిసాగేదే సునితో నీవిత కాలమంత లోకపు శ్రమలు నన్నెదురించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠిన నురాలతో హింసించిన పఠినను రాలతో హింసించినేఫాను వదితెదే సునీత నా జీవిత కాలమంత తల్లి మరసిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన ందు వెళ్లి వేసిన బలవంతునిత వలె సెదా నెదే సునో నా జీవిత కాలమంత బ్రతుకుట క్రీస్తే చవైన మేలే బ్రతుకుట క్రీస్తే చవైన మేలే క్రీస్తు కై సాక్షిగా మారీస్తు కై సాక్షిగా మారెదా పౌలు వలే సాగ నిసాగేదయే సునీతో నా జీవిత కాలమంత నిసాగేదయే సునీత నీవిత కాలమంత ఇసుతో నాడి చేద ఎసుతో గడిపేదా ఇసుతో నాడి చేద ఎసుతో గడిపేద పరమును చేరగానే వెళ్ళేదా పరమును చేరగానే వెళ్ళేదా ఆ సాగేదా నీ సాగిదేసునితో నా జీవిత కాలమంతా పరిశుదిరగు దేవ మా ప్రియ పర్లో గుప్తం నీకేస్తూ తులి స్తోత్రమైన అబ్రహాం ఇసాక యాకోబుల గొప్ప దేవ సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణ నీకు వందాలిస దేవ ఈ గర్షణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టిన ప్రభావ దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన ప్రభావ ఈ యొక్క మధ్యకర్ణ మీ వాక్యాన్ని ధ్యానించి ధన్యతను వాక్యాన్ని అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటామైనా మీ వాక్యమే ధ్యానించబోతుందిగా ప్రవ్వ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పరలోకపు జ్ఞానం మాకు అనుగ్రించండి ప్రవ్వ నైనా వాక్యములను నీ సత్యం అర్పించండి పరిశుధాత్మ దేవ మా హృదయములకు నీ ఆత్మతులను అభిషేకించి ఈ వాక్యములను సత్యమే గ్రహించి మీ సహాయపడండి మా హృదయంలో మీరుని మాతో మాట్లాడడం మహిం పొందుమాను పరిశుద్ధ నామైన ప్రాతిష్టాంత అండి ఆ మెయిన్ అలలుయ తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చంలో ఒక వాకే మనం ధ్యానిస్తున్నాము మనం ఉంటుందే భయంకరమైన శ్రమల కాలంలో అంత్య దినాల్లో మనం ఉంటున్నాం దేవుని రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన రాకడా సంబంధించినప్పుడు ఆ సూచనలు ఎన్నో దేవుడు మనకి ఎన్నో రకరకాల సూచనలు ఇచ్చిండు ఆయన ఆయన రాకడా సంబంధించిన సూచనలు మతైసు వార్త ఇరవై నాలుగు మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఎన్నో సూచనలు ఇచ్చిండు మొట్టమొదటి ఏం చెప్పి మొదటి సూచన ఏంటంటే ఎవడోనే మిమ్మల్ని మోసపరుచుకొని చూసుకోమన్నాడు ఇది మొట్టమొదట సూచన కాబట్టి క్రైస్తవ జీవితంలో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం వాడు ఉన్నాడు అందుకు మనం ప్రతి క్షణము జాగ్రత్తగా చూడండి ఎందుకంటే వాడు ఏ రీతిగానే మోసగించవచ్చు కదా ఎంతోమంది హేతువాదులు ఉంటారు ఈ కూడా మోసగించవచ్చు ఒక దశలో వాళ్ళు చెప్తా బైబిల్ రెఫరెన్స్ తీసుకొని వాళ్ళు అబద్ధంగా చెప్తా ఉంటే వాళ్ళని బలంతం పెడతా ఉంటారు బలంతం పెడతా ఉంటారు కొంతమంది ఆ రీతిగా బలంతం పెట్టేటప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అందుకంటే వాళ్ళంతా భయంకరంగా వాళ్ళు చూడండి భయంకరంగా వాళ్ళు వాళ్ళని బలంతం పెడతా ఉంటారు ఎందుకంటే మేము చెప్పింది వినాలి మీరు తప్పుగా బైబిల్ బోధిస్తున్నారని రకరకాలుగా ఊహాగానాలతో వాళ్ళు ఏం చేస్తుంటే మనుషుల్ని మబ్బ పెడుతూ సత్యంలో ఎంచి తొలగించడానికి ఎన్నో ప్రయత్నం చేస్తారు దుష్టుడు ఆ రీతిగా ఏర్పరచుకున్నాడు అంటే రకరకాల కుయుక్తుల ద్వారా వాడు మనుషులు మోసగించడానికి ఉన్నాడు అంత్య దినంలో నడు కాబట్టి చూడండి అలాంటి హేతువాదులతో మనకి ఏ పని లేదు కానీ ఒక దశలో హేతువాదులు కూడా నీ దగ్గరికి వస్తారు అప్పుడు నువ్వు ఎట్లా జవాబు అప్పుడు దేవుడిని నడిపింపు కానీ చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ విధానాలను తెలియకుండా వాళ్ళని కదిలించుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు చాలా విడిగా వాడు మాట్లాడుతూ బైబుల్ తప్పుగా మాట్లాడుతూ ఒక విధంగా చెప్పండి వీళ్ళే వాడికి అవకాశం ఇస్తుంది దుష్టుడికి మేమే పెద్ద జ్ఞానవంతులం అని చెప్పి ఇంకా క్రైస్తవ జీవితంలో ఉన్న దేవుని యొక్క వాడు ఇంకా కించపరిచేలాగా మాట్లాడుతుంటే దానికి వీళ్ళు తెలియకుండా దాని గురించి వీళ్ళు చెప్తా ఉంటూ దేవున్నా మనకు అవమానం కలిగించే వాళ్ళు లాగుండ సోషల్ మీడియాలో అంతా అదే నడుస్తుంది ఎంత భయంకరంగా వాళ్ళు దేవుని బిడ్డలు ఆడుకుంటున్నారు రికార్డింగ్ చేసి వెబ్సైట్ పెడుతున్నారు కానీ అది విన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది వింటే ఉన్నా మనకే అనిపిస్తుంది అరే ఇది ఏంది అన్నప్పుడు అంటే సాధ్యమైతే ఏర్పరచేవాడిని సైతం వాడు ఉంటాడంటే పడేయడానికి ఉంటాడంటే ఒక విధంగా చెప్తే వాళ్ళు వాళ్ళు చెప్పే బోధ వాళ్ళు చెప్పే మాటలు ఆ వాక్యాలు వాళ్ళు చెప్తుంటే బైబిల్ నుంచి తప్పుగా సాధారణంగా ఏటో అనిపి అది నిజమే కదా అన్నట్టు కనిపిస్తుంది అన్నట్టు అంటే మోసం అన్నట్టు వాడు ఎట్ట మోసగిస్తున్న మనుషుల్ని కానీ పాస్టర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వేసే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు మీ బైబుల్ నుంచే సమాధానం చెప్పలేకపోతున్నారు వాళ్ళు అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం ఆ హేతువాదులు ఒకదానేను మన దగ్గర కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎట్లా జవాబు ఇవ్వాలి మనం అనేది మనం ప్రత్యక్షణం మనం జాగ్రత్తగా ఉండాల ఎందుకంటే బైబిల్ వాక్యం మనం ధ్యానించాలా తర్వాత దానికి బైబుల్ వాక్యం ఏం చెప్తుంది అనేది వాళ్ళకి విషధంగా చెప్పాలా ఎన్ని రెఫరెన్స్ నువ్వు చూపించినా కానీ వాళ్ళు అలాంటి హేతువాదులతోనే వాళ్ళు ముందుకు వెళ్తూ చూడండి కొంతమంది అయితే ఏం చేస్తుంది తెలుసా వాళ్ళు వేసే సమాధానం ఇవ్వలేక క్రైస్తవులు సైతం ఏం చేస్తారంటే దూషిస్తూ మాట్లాడుతూ మీ క్రైస్తవులు ఇట్లనే ఎంత భయంకరంగా ఉందంటే ఈ రోజు అంత భయంకరంగా ఉంది దానికి కారకులు ఎవరు దేవుడే పర్మిట్ చేస్తుంటారు ఎందుకంటే వీళ్ళు ఎంతకాలము ఏం నేర్చుకున్నారు బైబుల్ గురించి నా దైవత్వాన్ని నన్ను నమ్ముకొని ఆచారబద్ధంగా నమ్ముకున్నారా లేకుంటే నేను నిజమైన నిరూపించగలరని దేవుడే వాళ్ళని పర్మిట్ చేసిండి ఆయన ఆజ్ఞ లేకుండా ఈ లోకంలో ఏది కూడా జరగదు చూడండి ఒక నిన్ను ప్రశ్న వేస్తున్నాను ప్రభు రాజ లేదా చూడండి ఏసు ప్రభు కూడా లేదా నువ్వు దేవుడు కుమారుడు తీరాల రొట్లుగా చేసుకోమని సైతం వేసిందా లేదా ప్రశ్న కానీ ఆయన ఎట్లా జవాబిచ్చిండు ఈ రోజు ఈ రోజు క్రైస్తవ జీవితంలో జవాబులు ఈలో ఈలేని స్థితిలో ఉన్నాం మనం ఇస్తున్నాం ఒక దశలో మనం కూడా ఒక దశలో ఈలేని స్థితిలోనే ఉన్నాం కదా చూడండి కానీ దేవుడు మన దగ్గరకు వాళ్ళ రప్పించలేదు కానీ ఒకనొక దినము మనం సమాధానం చెప్తే బైబిల్ నుంచి వాక్యం చెప్తే అప్పుడు నోరు మూసుకుంటారు మనుషులు చూడండి ఎంత భయంకరంగా ఒక నేను ఒక మొన్న దినం ఒక సంభాషణ విన్నా నేను ఆ సంభాషణలో పాస్టర్ని భయంకరంగా తిడుతున్నాడు భూతులు మాట్లాడుతున్నాడు వాడు బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు ఆయన పుట్టు గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఆన్సర్ ఇవ్వలేని స్థితులు ఉన్నారు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఆన్సర్ ఇవ్వలేని స్థితులు ఉన్నారు వాళ్ళు అలాంటి కాలంలో ఉన్నప్పుడు చూడండి మనము ఎట్లా దాన్ని ఎదుర్కోగలం అనేది మనం అర్థం చేసుకోవాల పైగా ఎదుర్కోవటం పక్కన పెడితే వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు పాశడిపోతున్నారు చాలా కానీ మనం ఓడిపోవడానికి వీలు కానీ కాబట్టి మనమేం చేయాల అవి చూస్తున్న మనము ఇంకా వాక్యములు ఇంకా బలపడాల మనం అడిగే ప్రతి సమాధానం ప్రతి ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలా పేద రాసిన పత్రిక ఉంటుంది మిమ్మల్ని హేతు అడుగు ప్రతి ఒక్కరికి సాత్వీకంతోనే ప్రేమతోని సమాధానం చెప్పటప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు కానీ ఈరోజు ఎవరు సిద్ధంగా లేరు పోని మనం సిద్ధంగా మనం కూడా సిద్ధంగా లేవు కాబట్టి మనం సిద్ధంగా ఉండాలా ఎందుకంటే ఆ టైంకి మనం దగ్గర పడిపోయింది తిమోతికి రాసిన పత్రిక రెండో పత్రిక మూడో అధ్యయనం చూస్తే అంతే దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనము అపాయకరమైన కాలములంటే ఎట్లా అర్థం చేసుకుంటాం మనం చూడండి అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకోను అంటున్నాడు అంటే తెలుసుకోవాలా లేదా మనం అంత దినంలో అంటే ఇప్పుడు మనం ఉంటుంది అంతే ఉన్నాం ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం అపాయకరమైన కాలములు అంటే డేంజరస్ అని కదా చాలా డేంజరస్ అండ్ చూడండి అపాయకరమైన కాలంలో చాలా ప్రమాదకరమైనది డేంజరస్ అని చూడండి అలాంటి కాలంలో మనం ఉంటున్నావా లేదా డేంజరస్ లేదా రాష్ట్రాలని ఎంత భయంకరంగా తిరుగుతున్నారు ఎంతగా వాళ్ళు సపోర్ట్ చేయాలా వాళ్ళు బైబుల్ నుంచి వాళ్ళు రెఫరెన్స్ వాళ్ళే వీళ్ళే పాస్టర్ లాగా తయారైపోయింది పాస్టర్లకి పాస్టర్ లాగా తయారైపోతుంది అతను చెప్తున్నాడు నువ్వు నా దగ్గర ఇక్కడ నీకు బైబుల్ బోధిస్తా నేను నువ్వేందు పాస్టర్ ఎన్ని సంవత్సరాలు నువ్వు పాస్టర్గా ఉన్నావు నువ్వు ఏం చెప్తున్నావు నేను తప్పు చెప్తున్నాను మనుషులు భ్రమ పెడుతున్నారని చెప్పి భయంకరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అలాంటి వాళ్ళకి ఎవరు సమాధానం ఇవ్వాలా అంటే ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నామో మీరు అర్థం చేసుకోండి చూడండి అలాంటి కాలంలో ఉంటున్నప్పుడు మనం ఎట్లా వాటిని ఎదుర్కోవాలా ఇప్పుడైతే మనం సునాయసంగా అట్లాంటి అలాంటి విధానాలు మనకి ఎక్కడ ఎదురుగాలి ఒక దశలో మాకు ఎదురైనాయి కానీ ఇంకా ఎదురు కావచ్చు కానీ ఆయన నిజమైన దేవుడిని మనం రుజుపరచాలంటే మనం ఇంకా ఎంతో బలంగా మనం తయారు కావాలా అనే విషయం చెప్తున్నాం ముఖ్యంగా చూడండి ఇక్కడ జాగ్రత్త అంత్య దినంలో అపాయకరమైన కాలములు వచ్చినండి తెలుసుకోవాలని చూడండి ఎందుకు ఎలాగనగా ఎట్లాంటి మనుషులు స్వార్థపీలను ధనాపేక్షకులను బింకములాడు వారును అహంకారులను దూషకులను తల్లిదండ్రులకు అవిధిలో కృతజ్ఞత లేని వారును అపవిత్రులను అనురాగహితులను అతి ద్వేషులను అపవాదకులు ఇవన్నీ భయంకర కురులను సజ్జన ద్వేషులను ద్రోహులు మూర్ఖులు గర్వంధులు దేవునికంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు చూడండి అంత భయంకరమైన కాలంలో ఇది క్రైస్తవ జీవితంలో ఉంది కానీ బలహీత ఏంటంటే ఈ బలహీతను గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారంటే అంత భయంకరంగా క్రైస్తవులని ఆ రీతిగా వాళ్ళు దూషిస్తా ఉన్నారు దీనికి ఎవరు కారకులంటే వీళ్ళే క్రైస్తవ జీవితం అట్లా తయారైపోయింది అందుకు వాళ్ళు ఆ బలహీనతను వాళ్ళు గ్రహించి వాళ్ళు ఏం చేస్తుండ్రు మీరు ఈ రీతిగా చేస్తారని చెప్పి వాళ్ళు మనమే పాయింట్ అండ్ చేస్తుంటే ఇతరులు అన్నిలు రక్షణ పొందుతారు చెప్పండి అంటే అంత అంత భయంకరమైన కాలాలు మనం ఉంటున్నామని వాక్యం చెప్తుంది రీతిగా కాబట్టి అలాంటి కాలాలు ఉంటేనే మీరు తెలుసుకోమన్న తర్వాత మొట్టమొదటి సూచన ఇచ్చిండ్రు ఎవడు మిమ్మల్ని మోసపరుచుకోవడం చూడండి అంటే అనేకులు మోసపరుస్తారు ఎంతో మాస్టర్ సహితం వాళ్ళు రుజువుపరచలేక వెనక కెలిపిలో నువ్వు బైబిల్ వదిలిపెట్టాలా ఛాలెంజ్ చేస్తున్నట్టు ఆ రీతిగా బైబుల్ వదిలిపెడతావా నువ్వు నేను నిలిపిస్తే బైబిల్ వదిలిపెడతావా అంత భయంకరమైన కాలంకు మనం వచ్చేసినాం కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా వాక్యంలో బలపడాలా ప్రార్థన జీవితంలో ఇలాంటి హేతువాదులకి ప్రేమతో సాత్వికంతోనే సమాధానం చెప్పాలా పాప వ్యక్తి ఎంతో తగ్గింపుతోనే సమాధానం చెప్తున్నారు కానీ వాళ్ళు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు అయినా కానీ ప్రేమతో చెప్తున్న ఆ వ్యక్తి చూడండి ఎందుకంటే అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి అలాంటి కాలం ఉంటున్నప్పుడు మనం దేవుడు ఎందుకు పెట్టి లోకంలో చెప్పండి ఎట్లా ఉంటుందంటే ఆ కాలము మొదటి తిమోతి రాసిన పత్రిక నాలుగో దేవుడు చూస్తున్నాం అయితే కడవరి దినములలో అంటే కడవరి దినములు అంటే చివరి దినాలు అంత్య దినములు కడవరి దినాలు అంటే చివరి కాలము అంత్య దినంలో మనం ఉంటున్నాం కాబట్టి తర్వాత మనం ఎక్కడ ఉంటున్నాం రెండు సంవత్సరాల క్రితం నుంచే అంత్య దినములు చేతులు ప్రవశించిన ప్రకారం అంత్య దినంలో సర్వశరుల మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు కాబట్టి అంత్య దినములు వాళ్ళు ఉన్నారు పరశుధాత్మ అభిషేకం పొందుకున్నారు వాళ్ళు ఈ రోజు వరకు అంత్య దినములే కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుడు అయితే కడవరి దినముల్లో అంటే అంత్య దినములే కడవరి దినాలన్నట్టు చివరి దినాలన్నట్టు అంత్య దినములు కడవరి దినాలు కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధనం వలన మోసపురుచు చూడండి మోసపురుచు ఆత్మలందును దయ్యముల బోధ ఎందు విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ పేటగా చెప్పుతున్నాడు అంటే పరశుధాత్మ చెప్తున్నాడు అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతురంట చూడండి అంతేదే ఎందుకంటే వేషధర వల్ల దయ్యముల బోధ భూతముల బోధతోని మనుషులు అంత గలిబిలైపోతుంది ఈ లోకం అంతా ఆల్రెడీ ఉంది చూడండి అంత తారుమారైపోయింది మొత్తం ఈ అవస్థ అంతా తారుమారైపోయింది బోధలో కూడా తారుమారైపోయింది కానీ రెండు సంవత్సరాల క్రితమే పేతులు చెప్తుండే ఈ విషయం ఈ రోజు కూడా అది అది జరుగుతూనే ఉంది ఆ రీతిగా చూడండి ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాము కాబట్టి ఈ చివరి చివరి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలా చూడండి దేవుడు మనం ఇంతకాలం ఎందుకు మనం కాపాడి అంటే అలాంటి వాళ్ళకి కనువిప్పు కలిగించడానికి అలాంటి వాళ్ళకి దేవుని వా సత్యాన్ని ప్రకటిస్తే ఎంతమంది ప్రభు చెంతకు చూడండి అంత భయంకరంగా విశ్వాస అవుతాడు అంటే సాధ్యమైతే ఏర్పరిచే వారిని సైతం కూడా విశ్వాస భ్రష్టలు వాక్యం చెప్తుంది కాబట్టి మనం కావద్దు ఎందుకంటే మనం ఎవడు కూడా తను నిలిచినడని చూసుకో పడిపోకుండా చూసుకున్నాడు కాబట్టి పత్తి క్షణం మనం జాగర్తగా మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటూ మన నడవని మన ఆత్మీయ విధానంలో ముందుకెళ్తూ శుద్ధీకరించుకుంటూ వాక్యంలో బలపడుతూ మనం ముందుకు పోతూనే ఉండాలా దేని విషయంలో కూడా మనం భయపడకుండా జాగ్రత్తగా మనం జీవించాలా అనే విషయము ప్రభు మనకు ఆ రీతిగా మనల్ని హెచ్చరిస్తున్నాడు ఎంత భయంకరంగా అంటే ఎంతో మంది సేవకులు సమాధానం ఇవ్వలేక చూడండి ఎంతగా ఇవన్నీ జరుగుతున్నాయి దేవుడే పరిమిట్ చేసిన రీతిగా ఎందుకంటే వీళ్ళు విశ్వాసం రుజుపరచాలి కదా ఇంతకాలం నువ్వు ప్రభుని నమ్ముకున్నావు నువ్వు నిజమైన సేవకుడువా కాదా నువ్వు నిజమైన విశ్వాసివా కాదా అనేది పరిశీలించేది టెస్టిం టెస్ట్ చేయబడాలి కదా శ్రమలకు నిలబడాలి మనమంతా ప్రతి శ్రమను ఎదుర్కోవాలని వాక్యం చూడండి అందుకే విత్తు వాణిగుచ్చిన ఉపమానం అని చెప్తాం కదా విత్తు వాణించిన ఉపమానం ఏం చెప్పింది అక్కడ కొన్ని రాతి నిలబడ్డాయి కొన్ని మంచి నిలబడ్డాయి కొన్ని గచ్చ పొదల్లో పడ్డాయి కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి చూడండి వాటి గుణగాణాలు విశదీకరించింది అక్కడ చూడండి రాతి నిలబడ్డాయి ఏముంది అక్కడ మను లేనందున కొంతకాలం ఉంటే తర్వాత ఎండిపోతాయి చూడండి ముళ్ళ పొదల పడ్డ ఏమింది ఐగకమైన విచారాల చేత కొంతకాలం వాక్యం విని నమ్మి తర్వాత మళ్ళీ అయిపోతాయి చూడండి కానీ మంచి నెలబడిన విత్తనం నూరంతులుగా ఫలిస్తుంది వాక్యం అక్కడ కూడా మూడు మూడు గుంపులుగా విభజింపబడ్డాయి ఒకటి ముప్పదంతులకు బంధిస్తుంది ఒకటి అరవదంతులుగా ఫలిస్తుంది ఒకటి నూరంతులుగా ఫలిస్తుంది ఇప్పుడు మనం నూరంతలకు ఫలిస్తున్నామా అరవదంతులుగా ఫలిస్తున్నామా ముప్పదంతులకు ఫలిస్తున్నామా అంటే మంచి నెలబడ్డ విత్తనం కూడా అందులో కూడా తేడాలు ఉన్నాయి అన్నట్టు కాబట్టి ఇప్పుడు మనము ఎట్లా ఉండాలా అనే విషయము మన ప్రభు మనకు అది జ్ఞాపకం చేస్తుంది మమ్మల్ని హేతు అడుగు ప్రతి ఒక్కరికి మన సమాధానం చెప్పాల ప్రేమతో అయితే ఆ అయితే నాకు ఒక విషయం నాకు నేను ఇందాక వస్తున్నా నేనా అది ఆ సమాషం వినిన తర్వాత ప్రభా ఏంది ప్రభా ఇంత భయంకరంగా ఉంది ఈ వ్యవస్థ ఎందుకు ప్రభావ అంటే దేవుడు అక్కడ నాకు ఒక వాక్యం దేవుడు జ్ఞాపకం చేసింది చూడండి ఒక వాక్యం నాకు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే హబకు గ్రంథంలో నుంచి ఒక వాక్యం దేవుడు చూపించిన్నారు హాబక్కు ఒక ప్రార్థన ఎట్లా ఉంది చూడండి హబకు గ్రంథంలో ఆయన మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు మాట్లా దేవునితో కంప్లైంట్ చేస్తున్నాయి హక్కు హబక్కు కంప్లైంట్ చేస్తాడు దేవునితో దేవుడు ఈ లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా ఎన్నెన్నో చూస్తూ ఉంటాం కానీ అన్ని ఆయన కూడా చూస్తున్నాడు కదా దేవుడు కూడా చూస్తున్నాడు కానీ ఆయన చూస్తే ఎందుకు ఉన్నాడు ఊరిక ఆయన చూస్తూ ఎందుకున్నాడు అంటే మనకు తెలుసు ఎందుకు ఉన్నాడు దేవుడు ఆల్రెడీ దేవుని సంఘానికి ఎంతగానో శక్తి ఇచ్చిండు పవర్ ఇచ్చాడు కానీ వాళ్ళు మటుకు దాని వాడుకోలేదు దాని వాళ్ళు వాడుకోలే అందుకు దేవుడు కూడా చూస్తున్నాడు ఎప్పుడు చేస్తాడని కానీ దేవుడు హబకుకు దేవునికి ఫిర్యాదు చేస్తుండడు అక్కడ కంప్లైంట్ చేస్తుంది ఏమంది అక్కడ యహోవా రెండో వచ్చినంలో చూడండి ప్రవక్త అయిన హబకుకు వర్తమానం ఇది అంటే యహోవా యహోవా నేను నే యహోవా నేను సహాయం కొరకు అర్థిస్తూనే ఉన్నాను నీవు నా మొర ఎప్పుడు ఆలకిస్తావు దౌర్జన్య విషయంలో నేను నీకు మొరపెట్టాను కానీ నువ్వు ఏమీ చేయలేవు దేవుడు చూసుకుంటూ ఊరుకుంటాడా చూడండి ఇంత భయంకరంగా అన్ని బలాత్కారం జరుగుతుంది నేను నీకు మొరపెట్టినవి ఎందుకు నేను చూడండి ఈ లోకమంతా అంత భయంకరంగా ఉంది హబకు కాలంలో కూడా ఆయన ప్రవక్త కాలంలో కూడా మనుషులు ఎట్లా జీవిస్తున్నారు ఈ రోజు మనుషులు కూడా జీవిస్తున్నారు తిరిగి తిరిగి నెరవేరుతుంది ప్రవచనం కానీ హబకు ఎట్లా ప్రార్థిస్తున్నాడు అలా అలాంటి ప్రార్థన మనం కూడా చెయ్యాలా చూడండి అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు మన యహోవా నేను మొరపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలపెంక ఆలకింపకుందు ఎన్నాళ్ళు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడికి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఎన్నాళ్ళు మనం చూస్తూ ఉంటాం ఎంత కాలం ప్రాబ్ ఈ శ్రమ ఎంత కాలం ప్రాబ్ వీళ్ళు హింసిస్తారు ఎంత కాలం వరకు మనం మనం అంటా ఉంటాం కదా కానీ ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తూ ఎన్నో సంవత్సరాల ప్రార్థన చేస్తుంది చూడండి ఏమంటున్నా అక్కడ రెండవ వచ్చినంలో ఇవోవా నేను మొరపెట్టిన ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అంటే ఎన్నో సంస్థలు అన్నట్టు ఆయన ఏడుస్తున్నాడు భయంకరంగా ఎన్నాళ్ళు ఆలకింపకుందువు బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టిన నువ్వు ఎందుకు రక్షింపుకున్నావు ఈ లోకమంతా బలాత్కారంతో జరుగుతుంది ప్రవ్వా ఈ లోకమంతా అన్యాయంతో అక్రమంతో జరుగుతుంది ప్రవ్వా ఎంతకాలం ప్రవ్వా నువ్వు చూస్తూ ఊరుకుంటావని దేవుడికి కంప్లైంట్ చేస్తున్నా హబకు ఈ లోకంలో ఏం జరుగుతుందో అవన్నీ ఆయన వేదంతోనే ప్రార్థిస్తున్నాడు అవకు ఎంత భయంకరంగా ఆయన అది చూడి చూసి ఎంత వేదంతో ప్రార్థిస్తున్న సంస్థల నుంచి ఆయన ప్రార్థిస్తున్నాడు నన్ను ఎందుకు దోషము చూడనిచ్చున్నావు బాగా బాధ నువ్వు ఎలా ఊరిక ఊరుకున్నావు చూడండి నన్ను ఎందుకు ఈ దోషాన్ని చూ మన ఈ లోకంలో ఎన్నెన్నో చూస్తుంటాయి కదా అన్యాయం అక్రమం చూస్తుంటారు కొంతమంది అన్యాయంగా చనిపోతూ ఉంటారు కొంతమంది యాక్సిడెంట్తో చనిపోతూ ఉంటారు ఎంత భయంకరంగా చనిపోతూ ఉంటారు కానీ అన్ని మన కళ్ళతో చూస్తూ కదా కానీ నువ్వెందుకు ఇవన్నీ నేను చూడిస్తున్నాను అంటే చూడండి నువ్వు చూస్తున్న నీకు అంత నీకే అంత బాధగా ఉంటే ఈ లోకాన్ని సృష్టించి అంతగా ప్రేమించి అందరి ఆయన తన రక్తాన్ని కాచి ఎంతగా ఆయన ప్రేమించిన ఆయన ప్రేమను తెలుసుకోకుండా నశించిపోయి బాధ ఉండాలా ఆ బాధ నీకు అర్థం కావాలా కానీ చూడండి ఆ వేదన అనేది దేవుని హృదయం ఏందనేది మనుషులకు అర్థం కావాలా ఆయన ఎంతగా హృదయము వేదంతో ప్రార్థిస్తున్నాడు ఆయన ఎక్కడ చూసిన నాశనము బలత్కారం జరుగుతున్నది జగడములు కలహములు రేగుచున్నాయి ఇప్పుడు లేవు ఉన్నాయా లేదా ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియా చూడండి ఎక్కడ చూసినా జగడాలు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒక ద్వేషము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ అన్ని జరుగుతున్నా కానీ దేవుడు ప్రవక్త చూపిస్తున్నాడు కానీ ఆయన ఏం చేస్తున్నాడు వాళ్ళ మీద పోయి ద్వేషం పెట్టుకోలే కానీ ప్రార్థిస్తున్నాడు ఇది మన సీక్రెట్ మనం అర్థం చేసుకోవాలా మన మన ఎదుటితో ఏ పరిస్థితులు జరిగినా కానీ ప్రార్థించాలా ఫస్ట్ ప్రార్థన చేయాలా ప్రవ్వ ఇది ఏంది ప్రవ్వ ఎంత భయంకరంగా జరుగుతున్న లోపలి ఇప్పుడు నేను ఏం చేయాల ప్రాభు నాకు కర్తవ్యం ఏంది అని ప్రార్థించాలా కానీ ఈరోజు ప్రార్థించే వాళ్ళు లేదు ప్రార్థించడం పక్కన పెట్టేసి ఎదుటి మీద ఎదుటి మీద ఇతరుడు దాడి చేసుకుంటూ ప్రార్థన పక్క పెట్టి దేవుని పక్క పెట్టి కంప్లైంట్ చేసుకుంటూ దూషించుకుంటూ దేవు నామాన్ని అవమానం కలిగిస్తున్నారు అలాంటి భ్రష్టులు ఈ లోకంలో జీవిస్తున్నారు చాలా మంది దేవుని నామానికి అవమానం తెచ్చేవాళ్ళు వీళ్ళంతా కానీ ఆయన చూస్తూ ఊరుకుంటాడా దేవుడు చూస్తూ ఊరుకోడు ఎప్పుడు కూడా ఈరోజు నువ్వు నేను చూస్తూ ఊరుకుంటామా మనం ఏం చేయాలా నేను వాక్యం ముందు ఏం చేయాలా మనం చూడండి నన్ను ఎందుకు దోషం చూడనిచ్చున్నావు బాధని ఎలా ఊరుకు విన్నావు ఎక్కడిసిన బలత్ నాశనము బలత్కారం అగపరుచుంది జగడములు కలహములు రేగుచున్నాయి అందువలన ధర్మశాస్త్రం నిరద్ధకమాయను చూడండి అన్యాయం అక్రమంగా క్రైస్తవ జీవితంలో ఎక్కడ జరుగు ఎక్కడ జరుగుతుంది ఇదంతా క్రైస్తవులో జరుగుతుందని చూపిస్తున్నాను అనిలో కాదు క్రైస్తవులు ఆ రీతిలో జీవిస్తున్నారు ఈరోజు లేరా ఎంత భయంకరంగా దేవుని పక్కన పెట్టి దేవుని మాటలు విదేశు నీ శత్తును ప్రేమించమంటే వాడిని ద్వేషిస్తారు నీ ఎవరైనా నేను తిడితే నువ్వు దూషించొద్దంటే మళ్ళీ దూషిస్తారు ఎక్కడ చెప్పు ధర్మశాస్త్ర దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తుందా లోకమంతా కానీ ఇదంతా ప్రవక్త చూపిస్తున్నాడు దేవుడు ఈ రోజు నీకు నాకు కూడా చూపిస్తున్నాడు ఈ రోజు హబకు లేడు ఈ రోజు ఆయన స్థానంలో నువ్వు నేను నీ కంప్లైంట్ అట్లా ఉండాలా నీ ప్రార్థన అట్లా ఉండాలా ఎక్కడ కానీ దేవుడు ఎన్ని అన్నప్పుడు ఎన్ని సంవత్సరాల ప్రార్థిస్తున్నాడు కానీ మనం అక్కడ ప్రార్థిస్తున్నామా ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ ఈ లోకం ఎంత వ్యవస్థ జరిగిపోతుందో ప్రార్థించలేము మనం కానీ ప్రార్థించాలని వాక్యం చెప్తుంది ఎందుకంటే ఇది అంతకంతకు దిగజారిపోతుంది వ్యవస్థ అంతా అంత భయంకరమైన కాలానికి మనం వచ్చేసినాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నాగోచనంలో అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమయను నిరర్థకం అయిపోయింది అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఉల్లంఘించి భయంకరంగా జీవిస్తున్నారు న్యాయం ఎనెళ్ళు జరగకుండా మానిపోయిన ఎక్కడిసినా న్యాయం లేదు అంత అన్యాయమో అక్రమం వస్తుంది భక్తిహీనులు వచ్చి నీతి చుట్టుకొందరు ఇప్పుడు జరుగుతుంది అదే భక్తిహీనులు వచ్చి నీతి చుట్టుకుంటున్నారు చూడండి భక్తిహీనులు ఎవరు నీతి ఎవరు నీతి పరులంటే రక్షింపబడే వాళ్ళు కానీ భక్తిహీనులు అంటే సగం భక్తి సగం భక్తిహీనులు భక్తిలో దిగజారిపోయిన వాళ్ళు అంత భయంకరంగా జీవించడం ఈ లోకపరమైన భక్తి ఉండొచ్చు ఈ లోకపరమైన భక్తి ఏంటంటే నీ నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవాలా నువ్వు నీ నీ అవస్థ నువ్వు కాపాడుకోవాలా అనేది వాళ్ళకు ఒక వాళ్ళ భక్తి అది ఆ భక్తి ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు చంపేస్తున్నారు న్యాయంగా ఉండాల్సింది అన్యాయంగా జీవిస్తూ నీతి చుట్టుకుంటున్నారు మొత్తం టార్గెట్ చేస్తున్నారు క్రైస్తవుని మొత్తం కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు పారిపోతుండ క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఎదిరించలేక అంటే దేవుని వాక్యంతో వాళ్ళకి చెప్పకుండా సమాధానం చెప్పలేక వాళ్ళు ఏం చేస్తున్నారు సాధ్యమైతే కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ దారిలో వెళ్ళిపోతున్నారు చాలా మంది క్రైస్తులు వెనకకి వెళ్ళిపోయినారు ఇదేదో అబద్ధంలాగా ఉందని ఎందుకంటే పాశ్చాత్య రుదు చే రుజువు చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తే ఎన్న ఆడియన్స్ ఏం చేస్తుండ్రు వాపస్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళుకి మార్చుకుంటున్నారు తిరిగి రక్షింపబడ్డ తిరిగి మళ్ళా వాపసు వెళ్ళిపోతున్నారు ఎరుకో పట్టణానికి పోయినట్టు విడిచిపెట్టి ఎరుకో పట్టణం మళ్ళా శితమైన లోకంలోకి వెళ్ళిపోతుండే వాడు ఆ రీతిగా వాడు మనుషుల్ని చెరపట్టుకుని పోతున్నాడు కానీ చెరపట్టుకుని పోతుంటే హబక్కుకు దేవుడు అవన్నీ చూపిస్తుంటే హబక్కుకి ఏం చేస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు దేవునికి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయని చూడండి న్యాయం న్యాయమ చెడిపోతున్నది అన్ని జనుల్లో జరుగునది చూడుడి ఆలోచించుడు కేవలం విస్మయం ఉంది మీ దినములో నేను ఒక కార్యం జరిగింతును అలా ఒక జరుగునని ఒకడు మీకు తెలిపిన మీరు అతని నమ్మక ఇరు చూడండి ఈ విషయం అన్ని ఏం జరుగుతుంది ఆలోచించమనండు తర్వాత కేవలం విస్మయం ఉందమండు ఎందుకు మీ దినముల్లో నేను ఒక కార్యం చేస్తాను అలాగ జరుగునని నేను ఒకటి మీకు చెప్పినా కానీ మీరు అతను నమ్మరు కానీ దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితమే ఎన్నో విషయాలు తన బిడ్డల ధర బయలుపరిచండు కానీ ఎవడన్నా నమ్ముతుండ అనే జనాలు వాళ్ళ దాంట్లో చూసుకుని వాళ్ళే వాళ్ళ ధర్మాన్ని చేసుకొని ఆ రీతికి చేసుకొని వెళ్ళిపోతున్నాడు కానీ నేను ఒక కార్యం చేస్తున్నా నేను ఒక గొప్ప క్రియ చేయబోతున్నా కానీ ఎవడన్నా నమ్ముతున్నాడా సైతరణ నమ్ముతుండే ఎవడన్నా చూడండి ఎంత భయంకరమైన కాలం అంత్య దిన కాలం వచ్చి అని మనం ఎందుకంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలా ఈ వ్యవస్థ ఎట్టు ఉందో తెలుసుకోవాలా మనం మనం పొద్దులేసి ప్రార్థన చేసుకుని పనులు పోతున్నాయి కానీ ఇది ఎంత ఉంది దీని వ్యవస్థ ఎట్లుంది ప్రభు మనం ప్రార్థన చేసి ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు హవక్కు బయలుపరచడా లేదా హవక్కు చూడగలడు ఆ రీతి మనం కూడా చూడాలా ఈ దేశంకి ఏం కాబోతుంది ప్రవ్వ మనం చూస్తాం కదా పరిశుధాత్మ అభిషేకం ఉన్నప్పుడు సంభవింప సంగతిని మీకు కాబట్టి ఆయన అభిషేకం మనం ఎంతగా పొందుకుంటుంది అంతగా అవన్నీ బయలుపరచబడతారు అందుకు మనం తెలుసుకోవాలా అంత్య దినంలో మీ ఎట్లా ఉంది ప్రవ్వ ఇప్పుడు మేము ఏం చేయాల ప్రభావ ఏ రీతిగా ప్రభావ మీ నీ సువార్త ప్రకటించాలా నీకు నడిపించాలా అనే ప్రార్థన మనకు అవసరం అన్ని దేవుడు మనం చూపిస్తూ ఉంటాడు కానీ చివరికి మనం ఏం చేయాలనేది మనం చూస్తాం చూడండి మీరు అతని నమ్మరు ఎవరు కూడా నమ్మరు ఒకడు మీకు చెప్పినా కానీ మీరు అతని చూడండి ఐదో వచ్చిన చాలా ముఖ్యమైనది ఇక్కడ చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఇతర ఇతర జనులను జనుల వైపు చూడమంటున్నాడు అంటే ఇతరుల మనుషులు ఎట్లా జీవిస్తాడో చూడు వారిని గమనించమంటున్నాడు మనం గమనించాలా లేదా ఇతరులు ఈ లోకంలో అన్ని జనులు ఎట్లా వాళ్ళు ఎట్లా చూడండి అన్నిలో ఎట్లా నేను అక్కడ ఐదో వచ్చిన అన్ని జనుల చూడమన్నాడు అక్కడ అంటే వాళ్ళు ఇతర జనాల్లో ఏం జరుగుతుందో చూడన్నాడు వాని గమనించమంటున్నాడు నీకు విస్మయం కలుగుతుంది అంటే ఎట్లా జీవిస్తుండేది నీకు ఆశ్చర్యం కలుగుతుందంట నీ జీవిత కాలంలో నీకు విస్మయం కలిగించే ఒక పని చేస్తానన్నాడు అంటే నువ్వు కూడా విస్మయం ఉంటావు అంటే నువ్వు కూడా ఆశ్చర్యపడతావు ఆ పని చేస్తాను అది అది అది నీవు అది నమ్మాలంటే చూసి తీరాలా అంటే నువ్వు చూడాలా అతిదీ నువ్వు చూడాలా అది నువ్వు నమ్మాలంటే నువ్వు కచ్చితంగా చూడాలా ఏం చూడాలా ఏం జరగబోతుందో చూడాలా మనం ఖచ్చితంగా మనం చూడాలా దాని విషయం నీకు చెబితే నువ్వు అది నమ్మవు నేను ఏం చేయబోతున్నా దేవుడు ఏం చేయబోతుండో అది మనుషులు చెప్పినారని మనం నమ్మరు మనం ఎన్నో వాక్యాలు ధ్యానిస్తున్నాం ఎన్నో సత్యాలు బయలుపరచబడుతున్నావు కానీ ఎవరన్నా నమ్ముతున్నారా మన గ్రూపులో నమ్ముతున్నారా సంపూర్ణంగా సంపూర్ణంగా ఈ వాక్యాలనే స్వీకరించే వాళ్ళు ఉన్నారా మన గ్రూపులో తక్కువే ఎవరో ఒకటి రెండు ఉంటాయి అంతే నాకు తెలిసి ఎక్కువ కావచ్చు కానీ దేవుడు మాట్లాడుతున్న ఇక్కడ మనమైతే నమ్ముతాం నేనైతే నమ్ముతా ఆయన బాలిపరచబడిన పత్తి వాక్యాన్ని నమ్ముతా కానీ నమ్మాల ఆభక్తు దేవుడు చెప్తున్న ఇక్కడ నువ్వు నమ్మాలని చెప్తున్నా మీరు అతను నమ్మకించుడు నమ్మాల మనం ఖచ్చితంగా ఆలకించుడి తమ కాని ఉనికి పట్లను ఆక్రమించవాలని భూది గంథం వరకు సంచరించే ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపు చున్నాను ఏముంది అక్కడ ఆలకించమన్నాడు కాబట్టి పత్తి దశలో మనం ఆలకించాల పత్తి దశలో మనము ఆయన్ను ఆజ్ఞ కొరకు మనకు కనిపెట్టుకోవాలా హబక్కు ఎక్కడున్నాడు చూపిస్తా తర్వాత ఆయన ఎట్లా ప్రార్థన చేస్తాడు ఏం జరుగుతుంటే ఆయన ఆయన ప్రార్థన ఎట్లా ఉంది ఈ రోజు మన ప్రార్థన ఎట్లా ఉంది ఏం జరుగుతుంది మనకి ఈ లోకంలో అది మనం అర్థం చేసుకోవాలా కాని కానీ ఉనికి పట్లంటే వాళ్ళ కావు కానీ ఆక్రమించుకోవాలని భూతి గంథంలో వరకు సంచరించి ఉద్రికం వల్ల క్రూరులకు కల్దీలని రేపుతున్నాడు కల్దీలు అంటే భయంకర క్రూరులు దేవుడే క్రైస్తవుల మీదకి వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి ఇది చూడండి ఎంత భయంకరంగా జరుగుతుంది దేవుడే పర్మిట్ చేస్తున్నాడు కదా మరి ఆయన పర్మిట్ చేస్తున్నప్పుడు నువ్వు నేను ఎందుకున్నావు తెగులు వచ్చినప్పుడు ఈ లోకం మీద శాపం వచ్చినప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు మోసాహారంలో ఏం చేసిండ్రు తెగుళ్ళు ఆకిండ్రా లేదా దేవుని దగ్గర పశ్చాత్తపడి ప్రార్థన చేసిన ప్రభువాళ్ళు క్షమించి ప్రవ్వా కానీ ఈ రోజు మన ప్రార్థన ఉండాలా ఎందుకంటే నువ్వు అట్లా ప్రార్థన చేస్తే తెగుళ్ళు ఆగిపోతాయి వాళ్ళు అంతా రక్షింపబడతారు లేకుంటే దేవుని శాపానికి గురవుతారు దేవుని వాక్యం భయంకరంగా దూషిస్తున్నారు వాళ్ళు ఈ లోకంలో కానీ వాళ్ళు మనం ప్రార్థించాల ప్రవ్వ వాళ్ళు ఏం చేస్తే తెలియదు ప్రభుత్వం క్షమించు ప్రవ్వ వాళ్ళ పాపాలకు క్షమించు ప్రావని మనం వారిపక్షంగా ప్రార్థించాలా కాని హబక్కుకి ఇక్కడ ఎంతో రోషంతో ఎంతో బాధతోని ప్రార్థిస్తుంది ఎంతకాలం ప్రభ నేను చూస్తూ ఉండాలా అని అంటారు కాబట్టి మనకు కూడా ఆ వేదన ఉంటుంది కదా కానీ ఇందాక నాకు ఆ పాస్టా అంత భయంకరంగా చేస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంది ప్రభ అంటే హబక్కు గ్రంథం మొదటి అద్దె నువ్వు చదువు నేనేం చెప్తాను నేను నేను అక్కడిని నీతో మాట్లాడతాను చూడండి దేవుడు మాట్లాడే దేవుడు కదైనా తమ కానీ ఉనికి పట్ల పట్టుకోవాలని ఆక్రమించుకోవాలని బూది గంతలు అంటే చివర అన్ని కొనల నుంచి ఉద్రేకం అంటే ఉద్రేకం గల పురులకు కల్దీలను రేపుతున్నారు అంట వారు భీకరమైన జన్మగా ఉన్నారు వారు ప్రభుత్వంలో విధులను మార్చి తమ తమ ఇష్టం వచ్చినట్లు ఏర్పరచుకుంటారు న్యాయ వ్యవస్థను మొత్తం మార్చేశారు కదా మొత్తం వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు ఈ సృష్టి ఈ వాడు కంట్రోల్ తీసుకోండి వాడు వాడన్నీ ఆక్రమించుకోండి కానీ వాడు మటుకు ఏం చేయలేడు ఎందుకు వాడు రాజ్యాన్ని కోల్చాలా ఆయన రాజ్యాన్ని స్థాపించాల వారు ఎన్ని చేసినా కానీ మనం మటుకు ధైర్యంగా ఉండి ఆయన రాజ్యంలోకి అనేకులు నడిపిస్తూ ఉంటాం చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది అయితే ఇవన్నీ చూస్తే చూడండి పదకొండవ వచ్చినలో చాలా భయంకరమైన మాట ఒక చెప్ప పదకొండు తమ బలమనే తమకు దేవతలుగా భావింతురు గాలికి కొట్టుకొని పోనట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు యహోవా నా దేవ నా పరిశుద్ధ దేవ ఆది రెండుని ఉన్నవాడు కావా చూడండి ఆయన ప్రార్థన ఎట్లను చూడండి ఎహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది రెండుని ఉన్నవాడు కావా మేము మరణం నొందము యహోవా తీర్పు తీర్చకుని వారిని నియమించున్నావు ఆశ్రయదు దుర్గమ్మ మమ్మను దండించకు వారిని పుట్టించి దేవుడే పుట్టిస్తున్న వాళ్ళని తీర్పు ఎందుకు గొప్ప జనం అంతా సర్పంచీ గుంపులు వాళ్ళు అప్పచేవుతున్న దేవుడు అంటే శ్రమలకి అర్థసాక్షులు ఎందుకు అవుతారంటే వాళ్ళు ఆ రీతిగా ఆయన కొరకు జీవించలేకపోయినారు అందుకు వాళ్ళు శ్రమలపాల కాక తప్పదు అన్నట్టు చూడండి దేవుడు ఇవన్నీ అబక్కుకు దేవుడు బయలుపరుస్తుంది ప్రవక్తకు దేవుడు చూపిస్తున్నాడు ఈరోజు మనకు కూడా చూపిస్తుంది మన కాలంలో కూడా జరుగుతున్నాయి కదా ఇవన్నీ చూడండి ఎంత కాలం నువ్వు చూస్తూ పదమూడవచ్చేవా నీకు నీకు నువ్వు దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలకమేది కదా అంటే నువ్వు దుష్టత్వము అనేది చూడలేవు కదా బాధించు చేయు బాధ దృష్టింపజాలవు కదా కపటలు నీవు చూచి దుర్మార్గుల తమకంటే ఎక్కువ నీతి పనులు నాశనం చేయగా నువ్వు చూసి ఎందుకు ఊరుకున్నావు ప్రశ్నిస్తున్నాయన ఎందుకు ప్రభావ నీతి పనులు నశ నశించిపోతారు నువ్వు ఎందుకు చూస్తూ ఊరుకున్నావు ప్రభ చూడండి ఈ విషయం నాకు అర్థంగా ఇందాక ఇందాకప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ప్రభావ వీళ్ళు ఈ రీతిగా పడతానంటే వాళ్ళ కాలంలో వాళ్ళు ఆ రీతిగా ప్రభుని తెలుసుకోలే ఆచారబద్ధంగా జీవించారు కానీ వాడు వేసే ప్రశ్నకి వాళ్ళు జవాబు వేయలేకపోతాను ఇంతకాలం వీళ్ళు ఏం ప్రభుని నమ్ముకున్నారు దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం పాటించిన వీళ్ళంతా దేవుని వాక్యంలో ఏం బలపడ్డ వాళ్ళు అని అందుకు దేవుడు వాళ్ళు అప్రెతాను చివరికి అట్లీస్ట్ అప్పుడన్నా వాళ్ళ ఆత్మలు కాపాడబడతాయి అని భయంకరమైన కాలం కదా మనం ఉంటుంది అందుకే అంత అపాయకరమైన కాలం వచ్చింది తెలుసుకోమన్నాడు కాబట్టి మనం తెలుసుకోవాలా ఇవన్నీ ఏలిక లేని పాకు పురుగులతోనూ నీవు వారి నరులను సమానులుగా చేసి తివి మనుషులు ఎట్లున్నారు పాకు పురుగులతోనూ నీవు వారిని నీవు నరులను సమానంగా చేసి తివి తర్వాత ఏం చేస్తున్నారు వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు వాడు గాలమేస్తున్నాడు మనుషులకి గాలమేసి చాపన పట్టాలంటే గాలం వేయాలి కదా గాలమేసి వాడు అంతా ఏం చేస్తాడంటే మనుషుల్ని మొత్తం గుంజుతున్నాడు వాడు ఆకాశ నక్షత్రాలని తన తోకతో మూడో భాగం వీడిచి కింద పడేసింది కదా సైతానుడు ఆ రీతిగానే సేవకుల ఎంతో మంది గాలమేసి వాడు లాగేస్తున్నాడు వాడు వాళ్ళ స్థితి నుంచి లాగేస్తున్నాడు అనేకులు విశ్వాస భ్రష్టలేకి పోతున్నారు ఎంతో భయంకరమైన కాలంలో ఉంటుంది అపాయకమైన కాలంలో మనం ఉంటును చూడండి గుచ్చి లాగిడు ఉరులు వగ్గి చిక్కించుకొని చున్నాడు ఉరులంటే వలలు వేస్తుంది వాడు పిట్టలు పక్షులకి వలలు వేస్తాడు వేటగాడు అట్లా సైతాండు అనేకులు మనుషుల ద్వారా వాడు ఏం చేస్తుందంటే మనుషులకు ఎర వేసి పట్టుకుంటున్నాడు వాళ్ళు గుచ్చేసుకుంటున్నాడు వలలు వేసుకున్నాడు వాడు తన వలలో వారిని పూచుకొని సంతోషించు గంతులు వేయిచున్నాడు ఎంత భయంకరంగా చూడండి సై ఎంత భయంకరంగా వాడు వాడు వాడు జమ చేసుకుంటున్నాడు మనము గాల మనుషులు పట్టాలా జాలర్ లాగా కానీ వాడు ఏం చేస్తుంటే వాడు గాలం వేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నాడు వాడు నింపుకున్నాడు వాడు వలన వాడు నింపుకుంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం వాడు ఆ రీతి కాదు బిడల్ని నాశనం వైపు నడిపిస్తుంటే నరక వైపు నడిపిస్తుంటే మనం ఏం చేస్తున్నాం ప్రభు మనం చెప్పిండ లేదా నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాడు కానీ వాడు పడుతున్నాడు వాడు పట్టుకొని పోయి చెరకొని మనుషుల్ని కానీ మనం ఏం చేస్తున్నాం అందుకు మనం వల ఇయ్యాల వాడు వలయక ముందు మనం వలవేసి అందరినీ ఆయన తోటి మనం నడిపించాలా సైతాన్ శక్తి అనేది మన దేవుడు మనకు అధికారం ఇచ్చింది కాబట్టి మనం వల వేసి వాడి దొరకకుండా గొప్ప జన సమయం మనం సమకూర్చి మనం ఆయన తట్టు చూడండి కావున వాళ్ళ వల్ల వల్ల వాడు మంచి భాగములను పుష్టినిచ్చు భోజనమును తమకు కలుగుచినదని వాడు తన వాళ్ళకు బలు అర్పించినాడు తన ఉరులకు ధూపం వేయించినాడు చూడండి ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి అలాంటి కాలంలో ఉంటున్న మనము ఏ రీతిగా జీవించాలా కాబట్టి ప్రతి దశలో మనం ఆయనకు విధేత జపిస్తూ ఈ భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం ప్రార్థన జీవితంలో అబక్కుకు ఏ రీతిగా కనిపెట్టుకోండి దేవుని సంధ్యలో ఆ రీతిగా మనం కనిపెట్టుకోవాలా అందుకే చూడండి రెండు వచ్చనంకి వచ్చే వరకు దేవుడు హబక్కుతో మాట్లాడుతుడు మొదటి వచనంలో రెండు అధ్యాయం మొదటి వచ్చి నాకు ఏమి సెలవు నా వాదం విషయం ఏ నేను ఏమి చెప్పుదనో చూసిటకై నేను నా కావలి గోపురం మీదను కనిపెట్టుకొని ఉందని అనుకునగా ఇది మనం అర్థం చేసుకోవాలా కావలి గోపురం అన్నప్పుడు లక్ష నలభై నాలుగు మంది సాదుష్యం వాళ్ళు ఎప్పుడు సియోలు పర్వతం మీద ఉంటారు కావలి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాకారం మీద ఉంటారు వాళ్ళు వీళ్ళు పట్టణానికి ఏమి ఉప్రదం కలగబోతుందా ఈ లోకంలో ఏం జరగబోతుందా అనేది ఇప్పుడు ఈయన అవకుకి ఎక్కడున్నాడు కావలి గోపురం మీద కాబట్టి ఆయన పైనుంచి అంతా చూస్తుండడు అందుకే మన పరలోక వాసులాగా ఉంటే పైనన్న వాళ్ళ మనం కాబట్టి పైనన్నీ ఏమున్నా కానీ కింద అంతా కనిపిస్తూ ఉంటాడు దేవుడు చూపిస్తూ ఉంటాడు అందుకు మనం పత్తి క్షణం కావలి గోపురం మీద ఉండి మనం ఆయన కొరకు కనిపెట్టాలా ఈ లోకంలో ఎలాంటి ఉపద్రవం రాబోతుందో కేకలు వేస్తూ మన ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తూ అనేకులు ఆ ఉపద్రవం నుంచి వాడు బంధకాల నుంచి మనుషులు విడుదల కల్పించాలా దేవుడు చూపిస్తుడు హక్కు కావలి గోపురం మీద ఉండడు ఆయన ప్రార్థిస్తుండడు కాబట్టి మనం ఎప్పుడు సియోను పర్వతం మీద ఉంటాం పొరపిల్లతో పాటు మనం ఉన్నవాళ్ళం కాబట్టి మనకు సమస్తమైన తేటగా బయలుపరుస్తుంది కాబట్టి ఈయన కావల గోపల మీద ఉన్నాడు కనిపెట్టుకున్నాడు అప్పుడు యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను కాబట్టి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్నాళ్ళు అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఎన్నో అన్యాలు చూస్తున్నాడు కానీ ఒక టైం వచ్చింది దేవు దానికి అన రెండో వచనంలో దేవుడు అబక్కుకు ప్రార్థనకి జవాబిస్తున్నాడు ఏమని మాట్లాడుతుంది యహోవా నాకు ఇలాగో సెలవిచ్చను చదువువాడు చదువువాడు చదవ వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము ఏం చేయాల మనం ఏం చేయాల మనం చదువు నీవు చూపించే వాటన్నిటిని రాయమన్నాడు అక్కడ నువ్వు చూపించేది నువ్వు నువ్వేం నువ్వేం చూపిస్తున్నావు మనుషులకి వాటన్నిటిని ఏం చేయమంటున్నాడు రాయమంటున్నాడు ప్రజలు సులభంగా చదవగలిగే రీతిలో దాన్ని ఒక పలక మీద స్పష్టంగా రాయమన్నాడు అంటే మనుషులు అర్థం చేసుకోలేని స్థితులు ఉన్నారు ఈ లోకమంతా ఏది సత్యం ఏది అబద్ధము గ్రహించలేని స్థితులు ఉన్నారు కాబట్టి నీ బాధ్యత ఏంది నా బాధ్యత ఏంటంటే అది స్పష్టంగా మనం పలక మీద రాయాలా వాళ్ళ హృదయాల మీద రాయాలా దానికి ముందు వాళ్ళు వాళ్ళ వాళ్ళ హృదయాలు తెరవబడాలా పలక మీద స్పష్టంగా రాయమండు అంటే స్పష్టంగా ఎందుకు రాయమండు క్లియర్ గా ఉండాలా వాళ్ళకి అర్థం కావాలా కానీ ఈ రోజు బోధ మనుషుల్ని భ్రమ పెడుతుంది అబద్ధ బోధతో మనుషుల్ని భ్రమ పెరుస్తూ ఏది సత్యం ఏది నమ్మాలి ఏది నమ్మొద్దని ఎంతో మంది కన్ఫ్యూజన్ పడిపోయి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు వంద మంది అయితే సార్ ఇది ఏది కరెక్ట్ కాదని మొత్తానికే బస్టు బస్టులు అయిపోయి ఇంకా లోకంలో కలిసిపోయి భయంకరమైన పాపను జీవిస్తున్నారు కానీ దేవుడు అబ్బకు చేసిన పత్తి ప్రార్థనకు జవాబిస్తుండే ఇక్కడ ఈ రోజు ఈ వ్యవస్థ ఈ ఉందంటే నువ్వు ప్రార్థన చేస్తుంది దేవుడు నీకు ఈ రోజు ఈ వాక్యం ద్వారా ఈ రోజు పొద్దు ఆ సమాధి నాకు ఎంతో బాధ కలిగింది కానీ దేవుడు ఆ వాక్యం ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు నేను ప్రార్థన తీసుకొని వస్తున్న బండి మీద ప్రవ్వా ఏంది ప్రవ్వా ఎంతో భయంకరంగా ఉందంటే అప్పుడు అబకు గ్రంథం మొదటి అధ్యాయం నాకు దేవుడు జ్ఞాపకం చేసి నేను దాని ప్రిపేర్ అయినా చూడండి ఆయన ఎంతో గొప్ప దేవుడు మాట్లాడే దేవుడు కదా సమాధానం ఇస్తుండే ఇక్కడ రెండవ వచ్చనం చాలా ముఖ్యమైంది ఆయన ప్రార్థనకి జవాబు నేను నీకు చూపించే వాటన్నిటిని ఆయన ఏం చూపిస్తుండే ఏం చూపిస్తుండో మీరు అర్థం చేసుకోండి మూడో వచనంలో ఈ వర్తమానము భవిష్యత్తులో ఒక ప్రత్యేక సమయంలో గురించింది ఇది రాబోయే దినాల్లో జరగబోతుంది అబక్కు ఇది నీ కాలంలో జరగబోవచ్చు కానీ రెండు వేల సంవత్సరాల క్రితం మీ హాబక్కు దేవుడు బయలుపరిచిను రాబోయే కాలంలో ఎంత భయంకరంగా ఉంటుందని అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతుండే ఆ రీతిగా ఈ వర్తమానము అంటే ఈ ఈ దర్శనము అంటే ఇక్కడ మనం చూస్తే ఇంకా నేను ఏదో బైబిల్లో చూస్తున్నాను మూడో వచ్చినంలో ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును నిర్ణయ కాలం అంటే ఇంకా నిర్ణయించబడాలంటే భవిష్యత్తులో జరగబోయేది సమాప్తం ఒకటకై ఆతురు అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అది తప్పక నెరవేరును అది ఆలస్యంగా వచ్చానను దాని కొరకు కనిపెట్టుము ఇది మన బాధ్యత కనిపెట్టు అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును అంటే ఖచ్చితంగా అది జరుగుతుందని చెప్తున్నా అక్కడ చూడండి ఇక్కడ ఏముంది ఈ వర్తమానం భవిష్యత్తులో ప్రత్యేకమైన సమయంలో జరుగుతుంది అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుందంట ఈ వర్తమానం పరిసమాప్తిని కూర్చానంటే యుగ సమాప్తికి సంబంధించింది అది నిజమవుతుంది ఆ సమయము ఎన్నడూ రానట్టుగా కనిపించవచ్చు అంటే అది నెరవేర్దనుకోవచ్చు ఈ లోకంలో కూడా అంత యథావిధిగా నడుస్తుంది అంతా బాగానే ఉందని అనుకుంటారు క్రైస్తువులు చాలా మంది కానీ ఇది అంతకంతకు దిగజారిపోతుందని ఎవరు కూడా తెలియదు కానీ నీకు నాకు దేవుడు తెలిసి చూపిస్తుండాలి కాబట్టి మనమేం చేయాలా మనుషులకు అర్థమయ్యే రీతిగా వాళ్ళ హృదయాల మీద ఈ వాక్యాన్ని రాయాలా వాళ్ళ కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళని బయటకు తీసుకొని రావాలా ఎంతోమంది అబద్ధ బోధలు దేవుని వాక్యాన్ని సత్యాన్ని ప్రకటించలేక కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళేసే ప్రశ్నలకు ఎదుర్కోలేక విశ్వాసం నుంచి తొలగిపోతున్నాను చాలా మంది ఎంత భయంకరమైన కాలాలు మనతో చూడండి అందుకు మనం ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలా అనే విషయం చెప్తున్నా అక్కడ దాని ఓపికతో దాని కొరకు వేచి ఉందంటే కనిపెట్టాలా సహనంతో కనిపెట్టాలా ప్రార్థనలు కూర్చోవాలి ఎక్కువ సమయం ప్రార్థనలు ఉండాలి ఈ చివరి కాలంలో మనం లేకుంటే రాబోయే సంగతులు మనకి ఏ కూడా బయలుపరచబడు ఆయన ఆత్మలు అంతగా మనం లీళ్ళు కావాలా అప్పుడే మనం పరిశుద్ధాత్మలో వెళ్ళినప్పుడే అప్పుడు సంభవించబోయే సంగతులు బయలుపరచబడితే అంతగా ఆత్మలో లీనంగా కావాలా మనం ఆ సమయం వస్తువులు అది ఆలస్యం కాదంట కాబట్టి దీని విని వినా నిరాకరించే వారికి ఈ వర్తమానం సహాయపడదు ఎవడైతే దీని తృణీకరిస్తాడో ఈ వాక్యాన్ని వాడికి వాడు ఖచ్చితంగా వాడు విశ్వాస భ్రష్టు కానీ మంచి వాడు ఈ వర్తమానాన్ని నమ్ముతాడు కాబట్టి తన విశ్వాసం కారణంగా ఆ మంచి వ్యక్తి దాన్ని నమ్ముతాడు అంటే నీతిబంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కాబట్టి దేవుని వాక్యమే విశ్వాసం ఆయన నమ్మదగిన దేవుడని ఆయన కనిపెట్టుకొని అనేకులు ఆయన నడిపించేవాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ వ్యవస్థ మారిపోయినా కానీ అయన కావలి గొప్ప మీద నిలబడి మనం కేకలు వేస్తూ ఆయన సత్యాన్ని ప్రకటిస్తూ అనేకులు ప్రభుత్వం నడిపించే వాళ్ళు విశ్వాసం మూలంగా జీవిస్తారు అంటే విశ్వాసం ఉండాలా అని కాబట్టి విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టడు కాబట్టి దాని అర్థమేంది అనేకులు విశ్వాసాలను తొలిగిపోతారు విశ్వాస భ్రష్టులకు ఆత్మతేటగా చెప్తున్న వాక్యం అంటే విశ్వాసం తొలిగిపోతే ఇంకేముడు దేవుడే ఉండడు ఇంకా అంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం మనం అందుకు మనము వాక్యములు ఇంకా మనం బడ సంపూర్ణంగా ఆయన కొరకు మనం జీవించాలా కాబట్టి ఒక వాక్యం చూసి నేను ముగిస్తాను ఆ తీతుకు రాసిన పత్రిక ఇప్పుడు మనం ఏం చేయాలా ఇప్పుడు ఈ అవసరం మనం ఏం చేయాలా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం అనుకుంటా కొన్ని మొదటి అధ్యాయం తీర్తు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో తిమో తీతుకు పౌలు హెచ్చరిస్తున్నాను చూడండి నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము దేవుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను నీకు ఆజ్ఞపించిన ప్రకారం నువ్వు లోపంగా వాటిని దిద్ది కాబట్టి ఎక్కడ లోపం ఉందో వాటిని మనం దిద్దాలంట సరి చేయటం అన్నట్టు మనం సరి అన్నట్టు ఎక్కడ లోపంగా ఉన్నాయో వాటిని మనం సరి చేయాలా మన సేవా జీవితం అది ఇందాక చెప్పాడు కదా ఆ గ్రంథంలో వాటిని అర్థమయ్యేలాగా స్పష్టంగా రాయమన్నాడు కదా మనుషులకు అర్థం కావాలా ఈరోజు అర్థం కావట్లేదు మనుషులకి ఈరోజు కానీ మనకు అర్థమవుతుంది దేవుడు మనతో మాట్లాడుతుంది కాబట్టి నువ్వు అర్థం చేసుకోగలవు కాబట్టి దేవుడు నీకు పని అది మనుషులకు అర్థమైంది వాళ్ళ హృదయాల్లో రాయాలా ఈ రోజు మనుషులు హృదయాల్లో రాస్తలేరు పై పైన రాస్తున్నారు అందుకే అది వెళ్ళిపోతుంది కానీ వాళ్ళ హృదయాల్లో నాటాల విత్తనము లోతుగా వేస్తేనే నాటబడి పైన వేస్తే లాభం లేదు అది గాలికి ఎగిరిపోవచ్చు ఈ రోజు బోధ అట్లా కానీ హృదయంలో విత్తనం నాటాలంటే దేవుడు మనం ఆ బాధ్యత దేవుడు మనకి ఇచ్చింది అందుకు హృదయం మీద విత్తనం రాయాలా వెయ్యాలా వాళ్ళ హృదయాల మీద రాయాలా దేవుని వాక్యం చూడండి తర్వాత అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయడానికి నేను ఆదేశించిన విధంగా పత్తి పట్టణంలోనూ పెద్దలను నియమించడానికి నేను క్రేతులు వదిలి వచ్చాను అని అక్కడ అసంపూర్ణమైన వాటిని అంటే సంపూర్ణం కాలేదు అంటే లోపంగా ఉన్నవారు అదే లోపం లోపాలు అంటే ఈ సంఘంలో లోపం ఉంది కాబట్టి నేను ఎందుకు ఆ క్రేతు అనే ప్రాంతం వదిలిపెట్టినాను తీతు అంటే వాటి నువ్వు సరిచేయాల ఈ లోకంలో దేవుడు మనం ఎందుకు వదిలిపెట్టింది ఇక్కడ ఈ లోకంకి ఎందుకు తీసుకొచ్చిన ఈ లోకంలో ఈ కాలం వరకు మనల్ని ఎందుకు పెట్టిందంటే నువ్వు సరిచేయాలా అనేకుని సరి చేయాలి అనేక బోధనను సరి చేయాలా అనేక వాటిని చక్కదిద్దాలా నేను నీకు ఆగ్రహించిన ప్రకారం నువ్వు లోపంగా వాటిని దిద్దాలా ఎక్కడ లోపం ఉంది క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎక్కడ లోపం ఉంది వాటిని దిద్దాలా దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలు నియమిస్తు ఇందు నిమిత్తమే క్రేతులు నేను అంటే పెద్దలు నియమిస్తాం అంటే మనం ఇప్పుడు మాకు అర్థమైంది బాగా ఆ నిన్న మనం చూసినాం అన్న చెప్పిన సంఖ్య కారణం పదకొండో ఈ డెబ్బై మంది పెద్దలను ఏర్పరచుకొని ప్రత్యక్షప గుడారం తీసుకురమ్మన్నాడు అక్కడ డెబ్బై మంది శిష్యులను అక్కడ వాళ్ళ మీదకి అభిషేకం దిగినట్టు చూస్తాం మనం ఇక్కడ కూడా అదే క్షేమ్ అదే కనిపిస్తుంది ఇక్కడ తీతుకు చెప్తుండే ఇక్కడ ప్రతి పట్టణంలో అంటే ప్రతి ప్రాంతాల్లో పెద్దలను నియమించు అంటే పత్తు ప్రాంతాల్లో పెద్దలు ఉండాలా ఆత్మీయ దశలో తండ్రులాంటి వాళ్ళు ఉండాలా ఈ రోజు తండ్రులాంటిలో లేరు ఆత్మీయ దశలో తండ్రులు పెద్దవా దిశలో తండ్రులాగా ఉన్నారు కానీ ఆత్మీయ దశ తండ్రులాగా లేరు అన్నట్టు అంటే పతి పట్టణంలో అలాంటి వాళ్ళు లేరని చెప్తుంది అక్కడ అక్కడ ఏదో లోపం ఉంది ఈ రోజుగా లోపం ఉందా లేదా జీవితంలో ఏ సంఘంలో లోపంలో చెప్పండి అన్ని లోపాలే ఉన్నాయి కానీ దేవుడు చూపిస్తుండూ వాటి నువ్వు సరిచేయాలా అందుకే అబక్కుకు నీకు సమస్త తేటగా బయలుపరుస్తున్నా ఇప్పుడు నువ్వేం చేయాలా వాటిని దిద్దాలా ఆ లోపం ఉన్నాయి కదా నీతి న్యాయం అక్రమం ఉంది కదా అక్రమమైన జీతం అన్యాయమైన జీతం ఉంది కదా ధర్మశాస్త్ర నిరద్ధకరించుడు కదా ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు స్థిరపరిచేవారు జీతంలో నీ వాక్య ఆయన వాక్యాన్ని అన్ని విత్తనం వాళ్ళ మీద రాయాలా అందుకు మనం ఈ లోకంలో పెట్టి దేవుడు పెద్దలు నియమించాలా శిష్యులను తయారు చేయాలా ప్రతి సంఘం ఈ రోజు సంఘం చేస్తలేదు ఆ రీతిగా నువ్వు నేను చేయాలా కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలా అలాంటి భారం సేవ మనకు దేవుడు మనకి కాబట్టి ప్రతి చోట మనం ఆయన కొరకు సాక్షిగా జీవించాలా ఆయన నీతిని సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి దేని కాంప్రమైజ్ కావద్దు ఆయన వాక్యంలో సంపూర్ణంగా బలపడాలా ప్రార్థన జీవితంలో ముఖ్యంగా అబక్కు ఎన్నో సంస్థల ప్రార్థన చేస్తుంది జవాబు వచ్చింది కాబట్టి మన ప్రార్థన అటు దీర్ఘకమైన ప్రార్థనలు మనం చేయాలా ఆయన సందులో గడుతూ పరిశుధాత్మతో నింపబడుతూ సంభవింపే సంగతులు ఆయన సందులో ఉండి కనిపెట్టుకొని కావలిగోపురం మీద ఆయన అనేకులకు ఆయన ప్రకటించి వాళ్ళ హృదయాల మీద వాళ్ళ వాళ్ళ హృదయాల మీద పలకల రాయాలా వాళ్ళు అర్థమయ్యే రీతిగా ఈ ప్రవచనాలు మనం అర్థం చెప్పాలా అనేకులు ప్రభుత్వంతో నడిపించాలా లోపం ప్రతి ఒక్కటిని దిద్దాలా ప్రభుత్వంతో అనేది నడిపించాలా కృప ప్రభు మనకు అందరూ కనుకరించాలని పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులకు తంది నీకెంతో వందాలి ప్రభు అంత్య దిన ప్రభావ అపాయకమైన కాలాలు వస్తే మీరు తెలుసుకోమన్నారు ప్రభావ ఎన్నో అపాయకమైన కాలాలు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ రోజు కూడా నీ ప్రవ్వ ఎంత భయంకరమైన కాలాలు ఉంటున్నాం ప్రభావ మీరు మాకు చూపించిన నైనా ఎక్కడ చూసినా అక్రమో అన్యాయం వాడు అనేకుల్ని జమ చేసుకుంటున్నాడు ప్రవ్వ వాడు వల లాక్కుంటున్నాడు గాలమేసి మనుషులు లాక్కుంటున్నాడు ప్రవ్వ నా తన్ని నరకాన్ని తీసుకెళ్తాడు కానీ వాడు వాడి బారిని పడుకున్న గొప్ప జనాన్ని అందరినీ ప్రవ్వ మీచెంతా నడిపించాలా ప్రభ్వా పరిశుద్ధ ఈ అవస్థ మేము మార్చాలా మీ మహిమతో నింపాలా ఓ ప్రవ్వ వాళ్ళ హృదయాల్లో ప్రభావ మీ వాక్యం అర్థమయ్యే రీతిగా మేము ప్రకటించాలా ప్రవ్వ ప్రకటించాలా వాళ్ళ హృదయాల మీద రాయాలా ప్రవ్వ ఓ ప్రభావ లోపం ఉన్న వాటి అన్నిటి మేము ప్రాంతాల శిష్యులను తయారు గొప్ప గొప్ప సేవకులు మా సేవలో రావాలా ప్రవ్వ ఓ ప్రవ్వ మీరు ఇచ్చిన అభిషేకం అందరూ ట్రాన్స్ఫామ్ కావాలా ప్రవ్వ ఆ రీతిగా ప్రభావ డెబ్బై మంది సేవకులు అక్కడ తయారైన ప్రభ ఒక సేవకులు డెబ్బై మంది శిష్యులను తయారు అనేది ఈ రోజు మరోసారి మమ్మల్ని హెచ్చరిస్తున్నారైనా మేము అనేక ప్రాంతాల్లో అనేక పట్టణాల్లో పెద్దలను నియమించాలా అనేకుల సేవకులను నియమించాలా ప్రవ్వ పత్తి పట్టలో ఉన్న లోపాలను దిద్దే సేవకుల్లో లేవాలా ప్రభ మా సేవలు అలాంటి సేవకులు తయారు కావాలా ప్రభావ అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తున్న ఈ యొక్క మధ్య కాలే సమయంలోనైనా మీరు మాతో మాట్లాడిన ప్రభావ మమ్మల్ని ఎంతగానైనా బలపరుచుతాం తండ్రి నీకు ఎంతో వందనాలు ప్రభావ అబక్కులాగా ప్రభావ మీకు ప్రార్థం చేయాలి కావలు గొప్పల మీరు కనిపెట్టుకోవాలా మీ సన్నిధిలో వర్షాత్మతో మీరు నింపబడాల ప్రభావ అలాయరేస్ అలా లూ థ్యాంక్ యూ అలా లూయర్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ ఎవరి ఫాదర్ అలా లూయ నా తల్లి మీరు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు అని నీకు ఎంతో వందన ప్రవ్వ వాక్యందరూ మీరు మాతో మాట్లాడిన ప్రవ్వ ఈ వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని ఈ వాక్యాన్ని సరే మేము జీవించి అనేకులు మీ చెంత అలాంటి సేవ చెప్పిన మనందరూ నడిపించి మీ ఆకుడు సిద్ధపరచుకొని అని వింటున్న ప్రతి భేదశిస్తే అందరూ మీరు ఆశ్రదించి బలపరచండి నాన్న నడిపించి బలపరి ప్రవ మీ కొరకు సాక్షిని పెట్టుకున్న కుటుంబంలో ఆస్తి దీవించమని ఎక్కడ పోయి మోసపోకున్న ప్రవ్వ ప్రతి మీ సత్యంలో ఉండాలి మీ సందిలో మేము మీ రూమును మేము ఆనుకొని ఉండాలా ప్రవ్వ మీ పాదల దగ్గర కూర్చో మేము నేర్చుకోవాలి తెలుసుకుని అనేకలు ప్రకటించాలంటే ఆత్మను అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు సాక్షిని పెట్టుకొని మీరు ఆకృతి మనందరూ సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామము తండ్రి పరిశుధ్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవ ఐశ్వీకు లెక్కలేని వంద ప్రభా కృతజ్ఞతలు స్తోత హలుడియ రజ పరిశుద్ధ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే వందనాలు ప్రభ వేలాది తలతో కూడి నా గొప్ప దేవ నీకే స్తౌతం నీకే వందనాలు తండ్రి దేవాయత్స ప్రభ మరి వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా దేవాయత్స ప్రభ ఎన్నో మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలి ప్రభా థ్యాంక్ యూ జీజ్ థ్యాంక్ యూ హాలేలియాకేస్తూ ఉన్నా తండ్రి దేవాయత్ ప్రభ మరి చివరి డేసెస్లలో కూడా ప్రభా మరి ఈ యొక్క దినములు ప్రభావ మరి ఎంతో ఘోరంగా ఉన్నాయి కానీ ప్రభా మీరు ప్రభా మమ్మల్ని కాపాడుతూ తీసుకుని వస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా దేవనీరు రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకొని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభ దేవాయచ మరి రాబోయే సంగతుల్లో అన్నింటినీ కూడా ప్రభా మీరు బయలుపరిచి తెలియజేశానని అంటున్నారు ప్రభా దేవాయస ప్రభ మీరు తెలియజేసిన ప్రభావ వాటిని బట్టి నీకు వందనారు ప్రభా దేవాయ ప్రభ ప్రతి ఒక్క జనం ప్రభా అన్యాయం మీద అన్యాయం జరుగుతుంది ప్రభ దేవాయ చాలా ఘోరంగా ప్రభా ఈ లోకాన్ని ప్రభా కానీ ఏసు ప్రభ అలాంటి వారి వెళ్ళి ప్రభా మేము చువత ప్రకటన చేయాలంటే ప్రభా మరి మేమన్ని సిద్ధపడి ఉండాలా ప్రభా ప్రతిది కూడా ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి వాక్యలు మేము కంటభూషణంగా ధరించుకోవాలి ప్రభా మరుద్దల పలకల పైన మేము రాసుకోవాలా ప్రభా మరి మీరే మాకు సహాయం దాయించండి ప్రభా చకటి మెమరీ పవర్ ని దాయించమని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయసు ప్రభా ఎన్నో వాక్యల ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా దేవాయసు ప్రభా ఈ చివ దినలో కూడా ప్రభా మేము ఎక్కడ చిక్కకుండా ప్రభా దివా ప్రతి చోట కూడా ప్రభా సాక్షిద్దగా మేము నిలబడాలి ప్రభావ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభావ మేము విజయం పొందాలా ప్రభా దివా అడిగిన వారికి మేము సమాధానం ఇచ్చేవారిలాగా ఉండాలా ప్రభా దేవాయసు ప్రభా మళ్ళీ పరిశ్రమలు సదికాయలు కూడా ప్రభా మీకు ఎన్నో ప్రశ్నలు వేసినాక కూడా ప్రభా మీరు ప్రతి దానికి కూడా ప్రభా సమాధానం ఇచ్చినంతేడో ప్రభా అలా మేము కూడా ఇవ్వాల ప్రభా ఆ విధంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంది తండ్రి దివాయసు ప్రభావ ప్రతి రోజు కూడా ప్రభాన్ని యొక్క వాక్యంలో మేము ఇంకా లోతగా వెళ్ళాలా తెలుసుకోవాలి ధ్యానించాలా ప్రభా మరి మాకు ఆసక్తిని దయచేయమని ప్రార్థన తండ్రి మా ఆత్మని బలపరిచినందుకు నీకు వందిన ప్రభా స్థిరపరిచినందుకు నీకు వందిన ప్రభా దేవ ప్రతి వాక్యంలో ప్రభా లోతైన మర్మంలోకి మేము వెళ్ళాలా చూడాలా దేవ ప్రతిదీ మీరు బయలుపరిచింది మేము వాటిని కనుక్కోవాలా ప్రభా దేవాయచ ప్రభా ఎప్పుడైతే కనుక్కుంటామో ప్రభా ఇంకా మీరు ఇంకెక్కువ బయలుపరిచే దేవుడో ప్రభా దేవాయచప్రభా కనీయచు ప్రభా ఈ చివరి కూడా ప్రభా మీరు మాకు బయపరిచే మమ్మల్ని ముద్రించి మళ్ళీ నీ రాకరికి మనం సిద్ధపరుచుకున్న దేవుడు ప్రభా నీకు వందన వెళ్తండి దేవా ఏసే ప్రభా గొప్ప జనం నశించిపోకుండా ప్రభా ప్రతి జనాన్ని మీరు కాపాడండి ప్రభా ఏ ఆత్మ నశించుకోవడానికి మీకు ఇష్టం లేదు ప్రభా కాబట్టి ప్రభా ప్రతి ఒక్క ఆత్మ ప్రభా దుష్ట నుంచి వారిని కాపాడమని ప్రార్థిస్తుండీ ఏసారి నీకేస్తాం నీకేమాలి తండ్రి దేవా ఎళ్ళ నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు కావాలా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉంటేనే ప్రభా మేమన్నీ సహించగలుగుతాం ప్రభా కాబట్టి నీ యొక్క ప్రేమ మాలో కుమరించండి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ దినదిన మేము నూతనంగా పొందుకుంటేనే ఉండాలా ప్రభా దేవాయప్రభ నీ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా మేము సాక్షి బిడ్డగా నిలబడాలా దేవాయత్ ప్రభా ప్రేమలోనే కానీ ప్రభా విశ్వాసంలోనే కానీ ప్రభా మేం పడిపోవద్దు తండ్రి ఇవి రెండిట్లో మేము చివరి వరకు నిలబడాలి ప్రభా సాక్షిబిడ్డగా మమ్మల్ని నడిపించండి ప్రభా దేవాయప్రభ మరి ప్రతి చోట కొడు మరి ఎక్కడ చూసినా కానీ ప్రభా లోకం అంతా కూడా ప్రభా గలిబీలుంది ప్రభా దేవాయ ప్రభ ప్రతి జనాన్ని కాపాడండి దేశాల దేశాల మధ్యలో శాంతి సమాధానం దాయించండి ప్రభా సాక్షినే నిలబెట్టండి ప్రభా ద రాబోయే రోగాల విషయంలో ప్రార్థం ప్రభా ప్రతి రోగాన్ని కూడా ప్రభా ఈ నామంలో గద్దించి కొట్టిపోయి మనం ప్రార్థినాం ప్రభా దేవాయస్రభ ఎన్నో చూపిస్తున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు మందినాల ప్రభా ద మీరు చూపించింది ప్రతిదీ కూడా ప్రభా నీ సన్నిధిలో కూర్చొని మేము కనుక్కోవాల ప్రభా అవిధ మమ్మల్ని నడిపించమని ప్రార్థం ప్రభా దేవాయస ప్రభా స్కిన్ డిజీజెస్ నుంచి వడలా దాయిచ్చేయమని ప్రార్థిస్తుంటాడు దేవాయ ప్రభా ఆ యొక్క శోధనను ప్రభా ఏచు కృష్ణ నామంలో గదించి కొట్టిపోయమని యొక్క సన్నిధిలో ప్రభా మేము మొర అనేక జనాల కోసం మేము మమ్మల్ని నడిపించని ప్రభా న యొక్క శక్తి మాకు కావాలి ప్రభ నీ యొక్క బలము ప్రభా దేవ ముఖ్యంగా ప్రభావ వాటన్నిటి కంటే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభ అగ్ని అభిషేకము మాకు దయచేమని ప్రార్థిస్తుంది అనేది దేవాయ ప్రభా మరి దుస్తు ప్రభా ఎన్నో గాలం వేస్తున్నారు ఆ గాలంలో మేము పడొద్దు ప్రభువ దేవ ఎన్నో రకరకాల గాలం వేసిన ప్రభావ మేము దేంట్లో పడి పడిపోవద్దు ప్రభా ఈ లోకాశీలక మేము అసలే లొంగిపోవద్దు ప్రభ వాటన్నిటి నుంచి మేము విడుదల పొందిన వారి ప్రభా ఎందుకంటే ప్రభా ఈ లోకాన్ని మేము తృణీకరించుకొని ప్రభా దేవా ఆత్మీయమైన జీవితంలో ఎదగడానికే ప్రభావం మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రభా దివాయచు ప్రభావ మా రియల్ లైఫ్ లో మేము ఎక్కడ కూడా ప్రభావ చిక్కద్దు ప్రభా దృష్టానికి అదే రీతిగా ప్రభావ మా ఆత్మీయమైన జీవితంలో కూడా ప్రభావ ఈవెన్ కళలో కూడా ప్రభావం మేము మోసుకోవడానికి వీలదు ప్రభావ ప్రతి శోధన కళలో దర్శనాలను గద్దించి కొట్టి వేయమని ప్రార్థిస్తుందండి దివాయచు అదే రీతిగా ప్రభావ మరి ఈవెన్ మేము కళలో కూడా ప్రభా నీ సత్యాన్ని ప్రకటన చేయాలా అనేకలకు మేము ప్రార్థించాలి ప్రభ అట్లా భారమైనది మేము సేవ మేము చేసేటప్పు మీరు మాకు సాయం దాయించండి ప్రభా దేవాయచ ప్రభా ప్రతిదీ మేము కష్టపడాలా ప్రభా కష్టపడి మేము నేర్చుకొని ఫలించే వాళ్ళు ఉండాలి ప్రభా దేవాయచ ప్రభ అదే రీతిగా ప్రభా పర్లోక జ్ఞానం నడిపింపు దాయిచ్చని ప్రభా దేవాయచ ప్రభా ఎవ్రీ వాక్యాలను కూడా ప్రభా మేము పరిశీలించాలా వాటిని ధ్యానించాలా లోతైన మర్మాల్లో తేల్చుకోవాలా అనేకులకు మేము ప్రకటన చేయాలి దేవా దివా మేము వెలిగింపబడాలా అనేకులు కూడా వెలిగింపబడాలి ప్రభా ఆ విధంగా నడిపించండి ప్రభా ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశీర్వాదం చితనింపండి ప్రభా అదే రీతిగా ప్రభా మరి అక్కడ ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా నీరాకడ పర్యంతం వరకు కూడా ప్రభా మరి మేము తొందరగా సిద్ధపడాలా ప్రభా అనేకుల యొక్క సత్యాన్ని నీ యొక్క పనిలో ప్రభా మేము నిఘ్నమైపోయి ఉండాలా ప్రభా దివా ప్రభా మరి అదే మీరు చెప్తున్నారు ప్రభా నీ యొక్క పనిలో ప్రభా మేము లోతుగా ప్రభా మేము వర్క్ చేస్తున్నారా ప్రభా ఎప్పుడైతే మేము నిఘ్నమైపోతామో ప్రభా అప్పుడే ప్రభా నీకు నచ్చిన వరంగా ఉంటాం ప్రభా ఏ సమయంలో నటు నడిపించమని ప్రార్థిస్తుంటారు నీ రాకడికి ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని మా అందరినీ కూడా ప్రభా పరిశుద్ధతను ముద్రించుకొని మీరుకి సిద్ధపరుచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటారు మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ పల కుటుంబాలకి ఇంకా ఎంతమంది రాలేదు వాళ్ళు పల కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడేమే ఆమె